बंदू मनसे कारण कल मन रेक्टे मैं स्थाई रेक्टिफेजु मत प्रपंचा प्राबंमी फिजिकल प्राब्लम का अंदर जिम के लेको अंकर का प्राबंम प्राब्लम असईटी गेटिंग डन अंग डे बैडे बिकाज ట్ పొల్యూషన్ ఏది ఆలోచించాలో తెలియదు అందుకని నేను ఇప్పుడు సరదాగా ఒక మాట చెప్తుంటాను పెద్ద షాప్ పెద్ద మార్కెట్ ఉందనుకోండి అన్ని ఉంటాయి అక్కడ ఆవుని ఒక పులిలో సింహాన్నో లేకపోతే ఒక కూర మృగం ఒక ఆవుని ఒక మనిషిని తీసుకుని వెళ్ళామనుకోండి ఆవు అక్కడ కూరగాయలు గడ్డి లేకపోతే ఆకుకూరలు ఇన్ని ఉండే దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ సింహం చూస్తుంది అటు చూస్తుంది ఎక్కడైతే మాంసం కొడుతూ ఉంటారో మాంసం అక్కడికి వెళ్ళిపోయేది మాంసం వింటుంది ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇది అన్నిటినీ చూసేస్తుంటారు అందుకని గురువు ఎవరికి కావాలి వీడికి కావాలి ఆవుకు గురు వద్దు సింహానికి గురువు వద్దు మనిషికే కావాలి ఎందుకని ఏది కావాలో వీడికి తెలియదు బుద్ధింది కానీ ఏది కావాలో వీడికి తెలియదు ఆవుకి క్లియర్ గా గడ్డి లేకపోతే ఆకులు అదే కూరగాయలు అంతే అక్కడికి వెళ్ళిపోతుంది ఆవు వాట్ ఈజ్ షార్ట్ బై ది యానిమల్ ఈ వెరీ క్లియర్ ఇట్ సీక్స్ దట్ ఆవు ఏం కోరుకుంటుందో దానికి తెలుసు దానికి ఏం కావాలో తెలుసు రెండోది చాలా నిర్దిష్టంగా తెలుసు అది ఇంకెక్కడికే వెళ్ళదు అక్కడికే వెళ్తుంది ఒకవేళ ప్లాస్టిక్ బొమ్మలు పెట్టిన షాపుకి ఉంటుంది పోతుంది అంతే మీరు ప్లాస్టిక్ ఆనపకాయ పెట్టండి ఉంటుంది తెలియదు ఇంకా అది పాడేసిపోతుంది కానీ మనిషికి ఒరిజినల్ పెట్టినా కావాలి ప్లాస్టిక్ కావాలి డూప్లికేటు కావాలి అక్కర్లే కావాలి पैकिरावाली वीर की वीवाली एम कावाद वीडियो कुरी वी स्लीसम अंतरना का अंकने गुरी शास्त्र की वीड़की आव की सिंह अखर ले बिकाज वाट अाई भगवं वोग्रम से पंप का कांकेश हाई उनाई दे आर्ंग विजर् బట్ వీఆర్ లివింగ్ విత్ ప్రెజర్ దట్ ఈస్ వి డిఫరెన్స్ అవి ప్రెజర్ ఫుల్గా ఉన్నాయి హాయిగా ఉన్నాయి స్వేచ్ఛగా చూడండి మీరు జూకి వెళ్ళేటప్పుడు టికెట్ కొనుక్కుని డబ్బులు ఖర్చు పెట్టి చూడడానికి వెళ్తారు వాటిని ఆ జూలో చూడండి సింహం మిమ్మల్ని పట్టించకూడదు మీరు వెళ్ళి ఈ ఫోటోలు తీసి ఆ ఫోటోలు తీసి ఆ బాబా దాన్ని తోక చూడంటారు అది మిమ్మల్ని అసలు చూడని కూడా చూడదు అలా ఒకసారి చూస్తున్నా ఫే అంటుంది ఎలా పోతుంది వీడు డబ్బు పెట్టి జంతువుల్ని చూడ్డానికి వెళ్తాడు పక్షులు జంతువులు కుక్కలు నక్కలు బబూన్స్ విభూన్స్ అనుకుంటూ కానీ వీడిని చూడడానికి ఒక దోమడు వస్తాయంటే చూడడానికి కాదు పేస్ట్ చేయడానికి అంతే ఎన్ని ఏదైనా మనిషిని చూడాలి మనం అబ్బో చాలా గొప్పవాడు మన చాలా వీడి రేస్ చాలా గొప్పది బ్రీడ్ హై క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ వీడు వెళ్దాం వాడిని చూసొద్దాం నో ఎందుకని వాడికి తెలుసు ఈ పద వీడుకు వీళ్ళొస్తే ఈ జూలో మనందరం బయటికెళ్తే నొక్కని లోపల పెట్టేయచ్చు ఆ జూ వీడికి కావాలి వాటికి కాదు ఎందుకని వీడికే కావాలి కాబట్టి ఇంత అద్భుతమైన మనస్సు ఏ మనస్సుతో అయితే దైవాన్ని సొంతం చేసుకోగలమో ఆ మనస్సును ఉపయోగించుకోకుండా దెయ్యంలా బ్రతకవలసిన దుస్థితి ఏర్పరచుకుంటున్నాం మనం బికాస్ ఓన్లీ థాట్స్ దాని పట్ల అవగాహన లేకపోవడం అందుకనే కృష్ణుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్రుడం తస్యాహం నిగ్రహం అన్నే వాయోరువ సుదుష్కరం నా మనస్సు పరుగులు తీసేస్తుంది ఒకటి తర్వాత ఒకటి అసలు ఉదయం లేవాలంటే ఒక థాట్ అసలు ఆలోచన మేలుకోకపోతే గుర్తుపెట్టుకోండి లేవడు మనిషి ఒక ఆలోచన ఆలోచన అంతే ఆలోచన లేపుతుంది మనిషి బాగా చూడండి ఎవరో ఉదయం లేవాలి ఫైవ్ ఓ క్లాక్ కి నీళ్ళే స్నానం చేసి యోగాసనాలు చేసుకుని ప్రాణాయామం చేసి పూజ చేసుకుని ఆరు ఇరవై కల్లా నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నవాడు కరెక్ట్ గా రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటాడు ఒక లక్ష్యం ఉంది ఐదు గంటలకి లేస్తాడు రేపు నాలుగో తర్వాత అయిపోతుందంత నాలుగో రాత్రి అనుకుంటా ఇంకా రేపటి నుంచి అమ్మాయ్యా ఇంకే వాడు చూడండి ఆరున్నరైనా లేవడు ఏడున్నరైనా లేవడు ఎనిమిదిన్నరైనా లేవడు తొమ్మిదైనా లేవడు తొమ్మిది గంటలకి లేస్తాడు ఇలా ముసుగు ముసుగు తీస్తాడు అక్కడ లేదు ఎందుకని లక్ష్యం లేదు కాబట్టి మనస్సు కూడా ఆలోచన కలిగించదు ఏది లేపుతుంది మనల్ని పడుకున్నప్పుడు అంటే మన ఆలోచన రాత్రి మనం ఏ ఆలోచనను అయితే బీజంగా పెట్టి పడుకున్నామో ఆ విత్తనం కరెక్ట్గా టైంకు మొలకెత్తి మనం లేపుతుంది రాత్రి మనం పడుకునేటప్పుడు ఏ ఏదైతే సంకల్పము అంటారు సంకల్ప రూపంలో ఆ బీజాన్ని నాటామో అది ఉదయం అవ్వగానే మనం లేపుతుంది బికాస్ నీకు లక్ష్యం ఉంది కనుక ఆ లక్ష్యాన్ని పొందడం కోసం ప్రకృతి నీకు సహకరిస్తుంది నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి నిర్లక్ష్యం అంటే ఏంటి లక్ష్యం లేదు పాడు లేదంటే బస్ ఏం లేదనుకోండి ప్రకృతి కూడా ఏం డిస్టర్బ్ చేయాలి నీ జోలికి రాదు ఎంత గొప్ప ప్రకృతి అండి రాత్రి పడు అనేటప్పుడే మనం లక్ష్యాన్ని దృఢంగా కనుక పెట్టుకుంటే ప్రకృతి సహకరిస్తుంది మనకు ఇక్కడ బాగా చూడండి ఇక్కడ శాస్త్రంలో ఒక అద్భుతమైన కోణాన్ని తీసుకొస్తూ ఆ మనస్సును నువ్వు అర్థం చేసుకోవాలని అంటే మనస్సు ఒకదాని మీద నుంచి ఇంకో దాని ఇంకో దాని నుంచి ఇలాగా ఫ్రేమ్స్ మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి అలా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మూవీ అంటారు ఒక మూవీకి ట్వంటీ ఫోర్ ఉండాలి ఫోటో కొండి ఫోటో మారది అలానే ఉంటుంది కానీ సినిమాలో ఇదే ఇదే ఫిలిమే ఇదే ఫిలిం నుండే సినిమా వస్తుంది కానీ ఈ ఫిలింకి కా ఫిలిం కి తేడాయనంటే ఇది స్టిల్ ఫోటో అదేంటి మూవింగ్ ఫోటో ఎందుకు కదులుతుందనంటే ఇప్పుడు నేను ఈ చెయ్యి ఇక్కడ ఉన్నది ఎలా ఎత్తాలనుకోండి ఇరవై నాలుగు ఫ్రేమ్లు కదులుతుంది దానికి ఉంటుంది ఇరవై నాలుగు అయితే ఈ చెయ్యి ఇక్కడ ఉన్నది ఇలా కదులుతుంది కానీ మనకు ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసి ఇచ్చాడు అనుకోండి దాంట్లో చెయ్యి కదలదు ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది కారణం ఏంటనంటే ఇది కదలిక ఉండదు స్టిల్ ఇది జడం కానీ ఇది కదులుతూ ఉంటుంది కాబట్టి ఆ కదిలేది మనకు ఎలా అనిపిస్తుంది అంటే అది కదలడిదే నిజంగా అదేం కదలట్లేదు అది కదలకుండా ఉంది కానీ దాన్ని ఒకడు కదుపుతున్నాడు దానివల్ల అది కదులుతుంది ఇప్పుడు మనకేమైపోతుందనంటే కదిపేవాణ్ణి మర్చిపోయాం కదిలే లీనమైపోయాం అది కదిపేవాణ్ణి వదిలేశాం మరిచిపోయాం కదిలే వాటిలోకి లీనమైపోయాం ఎవడైనా సినిమా హాల్కి వెళ్లి స్క్రీన్ ఎదురుగుండా కూర్చుంటాడో వెనక్కి ప్రాజెక్టు ఎదురుగుండా కూర్చుంటాడా బాగా ఎంత బాగా కదులుతుందో వీళ్ళందరూ ఇంతలా చూస్తున్నారు ఎవడు చూడ్డు అలా ఎదురుగుండా చూసి ఆ కదిలిపోయే బొమ్మల్లోకి లీనమైపోతాం అలాగని లోపల కూడా ఏం జరిగిందంటే ఎవడో ఒకడు ఆ మనస్సుని కదుపుతూ ఉన్నాడు అలాగా కదిపి కదిపి కదిపి దాంట్లో అన్ని ఆలోచనలు ఇది అది అది ఇది ఇది అది అది ఇది కదిలిపోతూ ఉంది ఏమైపోయిందంటే ఆఖరికి కదిలిపోయే వస్తువుల్లోకి లీనమైపోయాం వెనకాలండి కదిపోయేవాడిని పోయాం అది మనం చేసిన పెద్ద పొరపాటు అర్థమవుతుందా ఇప్పుడు మనకు మహర్షి ఏమంటారంటే ఈ కదిలిపోతున్నాయే ఈ వస్తువులు వెత్తులు లేకపోతే రూపాలు లోపల ఈ కదిలిపోయే వాటిని గుర్తిస్తున్నావు కదా ఒక్కసారి నీ మనస్సుని నువ్వు గుర్తించాలంటే ఏం అక్కర్లేదు ఆయన అంటున్నారు ఇక్కడ ఒక మంచి సాధన చెప్తున్నారు ఆయన సాధనలో इक् अष्ट योग श्लोका आय मन को पद्नागो श्लोक दाका प्राणबंधना लीन मानसम एकचिंतना नाशनेत्यद अने श्लोक दाका अषांग योग चारा एक्सलैं टापा अंत निजंगे अभी डिप्प्लेन एक्सलैंसी दाने गले ई श्लोका श्लोका दाने मन सारी श्रद्धा चूदा जालपक्षि रोध साधन मन मन पटुं परगनी मन मन पटेले इन टेक्निक अंदरतू उ अभी अंदाद గాలిపటం తనంత పైకి వెళ్ళిపోయి అలా ఎగిరిపోతూ ఉంటుందా నో దాన్ని ఎగిరించేవాడు ఒకడుంటాడు వాడెక్కడుంటాడు కింద ఉంటాడు అయితే వీడు కింద ఉంది గాలిపటం పై నుంచి ఎగిరిపోతుందా నో వీడికి ఆ గాలిపటానికి మధ్యలో దారం సూత్రం ఉంది వీడి చేతిలో ఆ సూత్రం ఉంటుంది అది దాన్ని ఇలా ఎలా ఎలా ఎలా ఆ గాలికి ఇంకా పైకెలుపుతుంది అలా ఊగుతుంది అందంగా కనబడుతుంది అంటే విట్టి గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు కానీ విత్వుట్ హెల్ప్ విత్ హెల్ప్ విత్ హెల్ప్ సహకారంతో దేని సహకారంతో సూత్రము దారమనే సహకారంతో అలాగనే ఇక్కడ నా మనస్సు ఎగురుతుంది రకరకాల వస్తువుల మీద నుంచి అలా ఎగిరిపోయి ఎగిరిపోయి ఈ వస్తువు ఆ వస్తువు ఇది అనుకుంటూ ఎగిరిపోతూ ఉంది కానీ ఎగిరిపోతూ ఉందనంటే తనంత తానుగా ఎగరట్లేదు ఎగరదు కూడా మనస్సు అంత గొప్పదండి మనస్సు ఎగరలేదు తనంత తానుగా కానీ ఆ దాన్ని ఎగిరించేవాడు ఒకడున్నాడు దాన్ని ఊపేవాడు ఒకడున్నాడు దాన్ని కదిపేవాడున్నాడు వాడికి ఆ మనస్సుకి మధ్య ఒక కనెక్టివిటీ ఉంది సూత్రం ఏం తెలుసండి ప్రాణం వాయు వాణ్ణ్ ఆ మనస్సుని కనెక్ట్ చేసిన ఏంటి వాయు ఎందుకండి వాయువుతో మనస్సు ఎలా ఊపుతుందండి గాలి పటం గాలి ఉంటేనే పటం ఎగురుతుంది కదా అలానే ఇక్కడ కూడా పటం మనస్సు అనే పటం ఇది ఎగరాలంటే గాలి ఉండాలి మీరు ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఏదో ఇప్పుడు విపరీతమైన కోరిక వచ్చింది మీరు చూడండి గుర్తుపెట్టుకోండి ఆ కోరికను ఇప్పుడు తీర్చుకోవాలనే ప్రెషర్ విపరీతంగా లోపల బిల్డ్ అప్ అయింది అనుకోండి ఏం చేయకుండా ఒక్కసారి ప్రాణం ఆపేయండి గాలి ఆపేది మీ మనసు ఒక రకమైన ఉబ్బి తబ్బిపోయిపోతుందంటే ఒక రకమైన టెన్స్ ప్రెషర్ కి గురైపోయి ఇది ఎలాగైనా కోరిక తీర్చుకోవాలి ఇది ఎలాగానే నాకు కావాలి అది ఆలోచనలు విపరీతంగా వెళుతున్నప్పుడు ఏం చేయక్కలేదు ప్రాణాన్ని బంధించేయండి వాయురోధనా ప్రాణం ఆపేయండి ముందు ప్రాణం ఆపేస్తే ఏం జరుగుతుంది గాలి ఆపేసినప్పుడు మనస్సు ఆ కోరికల మీద వేగంగా పరుగులు తీస్తుందో ఆ మనస్సుకి ప్రాణాన్ని ఆపేస్తే దాని వేగం ముందు తగ్గుతుంది కోరికలు ఉంటాయి మెల్లమెల్లగా మనసు వెనక్కి తిరిగి ఏంటి నా గాలాపేవో అని అడుగుతుంది మనం ఇంకా ఆపుంచామనుకోండి రోబోయి నా గాలి ఆపట్ నా గాలి ఆపేశావు నా గాలివ్వు అంటుంది నీకు కోరిక తీర్చుకోవాలా గాలి కావాలని అడగండి నువ్వు కోరిక తీర్చుకుంటావా లేకపోతే గాలి కావాలా ఏం కావాలి నీకు నువ్వు కోరికల మీదకి పరిగెడతావా లేకపోతే గాలి కావాలని అడగండి ముందు గాలి తర్వాత సంగతి తర్వాత అప్పుడు అబ్బా శాంతపడతాడు మీరు ఎప్పుడైనా ప్రయత్నించండి నాకైనా సరే ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు వెంటనే గాలి ప్రాణం ఆపుతే వెంటనే రిజాల్వ్ అయిపోతుంది అందుకని నేను అంటానమాట లక్ష కోరికలు తీర్చుకున్న వాడి ఒక్క కోరికను అధిగమి జయించడం అధిగమించిన వాడు బలవంతుడు లక్ష కోరికలు తీర్చుకున్నవాడు నా దృష్టిలో బలహీనుడు ఒక్క కోరికను అధిగమిస్తే బలవంతుడు ఎందుకు తెలుసండి లక్ష కోరికలు తీర్చుకున్న తర్వాత వీడికి బలం ఉండదు వీడేనే ఇంకో కోరిక కూడా తీరితే బాగుంటుంది ఆగదు అదే ఒక్క కోరికను అధిగునించాడనుకోండి ఎస్ ఇప్పుడు టెక్నిక్ తెలిసింది ఇప్పుడు రెండో కోరికను అధిగునిస్తాడు టెక్నిక్ తెలిసింది మూడో కోరికను అధిగునిస్తాడు ఇలా వాడికి టెక్నిక్ తెలుసుకున్నాడు కనుక కోరికలన్నింటినీ మెల్లగా మెల్లగా మెల్లగా అసలు వాటిని చేసుకుని వాడు ఎదిగిపోతాడు ఏదో రోజు తీర్చి కూడా మొదలు పెడుతూ ఉంటే అదేమైపోతుందంటే మనిషిని ఆ తీర్చుకునే విధానంలో రెండు రెండు రకాలుగా అది పడేస్తుంది ఒకటి తీర్చుకునేదానికి అలవాటు చేసేస్తుంది రెండు తీర్చుకునే కొద్ది మనిషిని బలహీనుణ్ణి చేస్తూ పోతుంది వీళ్ళు తప్ప రెండో దారి కనపడినవ్వకుండా మూసేస్తుంది అధిగమించే దారి కనపడినవ్వకుండా మూసేస్తుంది రెండోదేంటి బలహీనుణ్ణి కూడా చేస్తుంది కానీ ఒక కోరికను అర్థం చేసుకుని ఎదగడం మొదలుపెట్టి అధిగమించడం మొదలుపెట్టామనుకోండి మా మనిషి అసలు యాంగిల్ చేంజ్ అయిపోతుంది अंकने लक्ष को कोदं अच्छी गोप प्राक्टें चपड़ी इशो प्राक्टे प्राक्टल चूंकि एक्सपीरियस एंत आत्माभूति रकम आनंद कल इन मनस्सनी मन मिली वैनिक लाख से वायुरोधना ఆ వాయువుని కనుక మనం ఒక్కసారి దానికి అంది సప్లై చేయకుండా ఆపాం అనుకోండి ఆ వాయు సప్లై ఆపేస్తే పవర్ సప్లై ఆపితే ఇప్పుడు మనం ఇంట్లో పనులు చేసుకున్నాం తక్కువని కరెంట్ కట్ చేసాండి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోతాయి ఏంటండి కరెంట్ పోయింది అబ్బా ఇప్పుడు సరిగ్గా టైంలో తీశాడు అనుకుంటూ నిలబడిపోతాం కానీ పనులు చేయం మనం అలాగనే ఈ మనస్సు ఒకదాని నుంచి ఇంకోదానికి ఇంకోదానికి వెళ్తుంది పవర్ సప్లై కట్ చేయండి ఏపీఎస్సీబీ కంట్రోలర్ కట్ చేయండి కటింగ్ అయ్యింది అప్పుడేమవుతున్నాడంటే ఆ మనస్సుకి ఏదైతే సప్లై అవుతూ ఉంటా మనసు మనస్సు మనల్ని పట్టించుకోకుండా దాన్ని ఆలోచించకుండా అటు ఇటు ఎగురుతూ ఉందో అది వెంటనే నిలబడిపోతుంది అందుకని ఇక్కడ ఆయన సాధన చెప్పారు అలాగనే ఉపమానం చెప్తున్నారు జాలపక్షివద్ రోధ సాధనం కింద శ్లోకంలో అన్నారు జాలివద్ధ సాధనం అన్నారు అంటే పక్షి ఏం చేస్తుంది తెలుసండి గూట్లో వచ్చి కూర్చుంది గొప్ప ఎగ్జాంపుల్ చూడండి నాకు ఎందుకో ఇష్టం తక్ష అది గూట్లో ఉంటుందా అంటుంది అలాగో ఒక్క రెండు నిమిషాలు అనేసి మళ్ళీ ఎగిరిపోతుంది పైకి ఎక్కడికి ఎగురుతుందో తెలియదు ఏం ఖర్చు పెట్టుకోవస్తుందో తెలియదు ముక్కుతో వచ్చేసి ఆ గూట్లో ఎదురు మళ్ళీ పిల్లలకి వాటిలో వీటిలో ఏదో గుడ్లు మళ్ళీ అంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ అంటూ మళ్ళీ వెళ్ళిపోతుంది ఓరి ఏం చేస్తుందా ఏమిటి మనకు తెలియట్లేదు కానీ ఇది ఒక పని చేస్తుంది ఏదో పని దేనో తెలుస్తా ఉంది ఆ చెట్టుని త్వరను తెలిసి ముక్కుతో ఓ కొట్టి కొట్టి తెలిసి దాన్ని ఇల్లు చేసుకుంటుంది లేకపోతే అక్కడిక్కడ పోగు చేసుకున్నటువంటి పొలల్ని పుట్టుకొచ్చి అక్కడ పేర్చుకుంటుంది లేకపోతే అందులో పిల్లలు ఉందనుకోండి ఆ గుడ్లు వాటన్నిటి మీద ఏదైనా పెట్టిచ్చేస్తుంది లేకపోతే పిల్లలు వచ్చిన తర్వాత చిన్న పిల్లలు కదా వాటికి ఎక్కడి నుంచో ముక్కుతో ఖర్చుకొచ్చి దాని ఆహారం పెడుతుంది అన్ని చేస్తుంది మళ్ళీ ఏదో చెప్పేస్తుంది ఆ పిల్లలకి ఏం చెప్తుంది మరి ఏంటి మాట్లాడుకుంటే మనకు తెలియదు అంటుంటుంది మనకు ఆ భాష వచ్చి అడవదు మన భాష మనకు సరిగ్గా ఏ సావట్లేదు ఇక్కడ నాకు అనిపిస్తుంటున్న పక్షి వెళ్ళిపోతుంది కొంచెం మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా అంతే ఈ పక్షి కూడా అంతే ఏదో ఆలోచించేస్తుంది కూర్చోండి మీరు పూజలో కూర్చోండి పూజ చేస్తూ భగవంతుడి మీద ధ్యానం పెట్టండి కొంతసేపు ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ కొంచెం మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేసి ఇక్కడ కిచికిచక శివాయన మహాంశంకరాయమాంసంలో ఉంటున్నాయను మళ్ళీ వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినప్పుడు వీడు చూడాలి ఎలా ఉంటాడు ఇది చేస్తూ ఉంటాడు కానీ ఎక్కడో ఉంటాడు అనమాట ఇది అప్పుడు ఇచ్చికి చిన్నగా ఏమి ఉండవు మళ్ళీ వచ్చిన తర్వాత పినాకైన మహా శ్రశేఖరాన మహం వామదైన మహం పినా విశ్వలభానిమం కట్వాయిన మహా విష్ణువులభానిమహం మళ్ళీ ఎక్కడికో ఆఫ్ అనమాట ఎక్కడికో సిపి విష్టాయన మహం శంకరాయన మహం పార్వతి ప్రియాణమహం కదా ఇక్కడ మహర్షి అంటారు ఇది పక్షే ఏం పొచ్చి అకుపక్షి ఇక్కడ న్యూటన్ అంటే ఎంత క్లీన్ గా ఆయన మహర్షి ఆయన అంటారు జాల పక్షివ విరోధ సాధనం ఇప్పుడు అలా ఎగిరే పక్షిని వేటగాడు చూశాడట వేటగాడు చూసి బా ఇది బాగుంది పక్షి చక్కగా ఉందనుకుని ఏం చేశాడంటే దానికి ఒక నెట్ వేశాడట భూమి మీద నెట్ మీద వేలాడ తీసేస్తే అక్క మనలా చదువుకునేంటి ఒలిపి అందులో పడిపోవడానికి మనలా చదువుకున్న పక్షి అయితే వెళ్ళిపోయి అందులో పడిపోతుంది గురిపై మనలా చదువు లేదు దానికి గురువు లేడు ఆ పక్షికి అలా వేలాడ చేస్తే నెట్టి దానికి అర్థమైపోతుంది ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని అందుకని చదువుకోలేదు కనుక ఆ ప్రమాదాల్లో ఇరుక్కోదది కాబట్టి ఇక్కడ ఆ పక్షికి వేటకాడు ఏం చేస్తా అంటే జాలం అంటే నెట్ని నేల మీ దేహస్తారు కనపడదు మట్టిలో కలిసిపోతే ఏం చేస్తారంటే ఆ పక్షి ఆ నేల మీద వాళ్ళడానికి వాడు పండిన వల దగ్గర వలలో పక్షి వచ్చి వాళ్ళడానికి ఏం చేస్తారంటే గింజలు చల్లుతాడు గింజలు చల్లించితే ఆ పక్షి ఎగురుతూ ఎగురుతూ చూస్తుంది ఇదేంటి ఇక్కడ నాకు కావాల్సిన ఆహారం ఉందే ఓ ధాన్యము పప్పు ఉప్పు ఉందని గుర్తిస్తుంది గుర్తించి వెళ్లి దిగుతుంది దిగుతుంది దిగగానే ఒక లాగులాగుతాడు దాంట్లో దొరికిపోతుంది జాల పక్షివా ధనం అలాగని మనస్సు అనేటువంటి పక్షిని బంధించడానికి చూడండి ఇప్పుడు పెళ్లి అయితే పదేళ్ల తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటారు లేకపోతే విడిపోతారు అనేది పెళ్లి రోజు చెప్పేశారనుకుంటుంది బ్రహ్మగారు ఏమండి పెళ్లి మండపం పెళ్లి చేస్తుంది బానే ఉంది పదేళ్ల తర్వాత మీ సీన్ ఇలా ఉంది మళ్ళీ ఎదురుకుండే వేస్తుంది ఇదే వద్దంటారు బయటకు వెళ్ళిపోతారు అది తెలియనివ్వకుండా వాళ్ళ వేస్తుంది అనమాట ఈ పక్షులకు కావాల్సిన ఆహారం అందులో పడింది వెళ్ళి దూపుతాయి ఒక్క లాభలాగుతాడు ఇంకా గిల గిల గిల గిల గిల గిలా కొట్టుకోవడం అంత బయటికి రాలేము లోపల ఉండలేము ఏమిటో ఇంకా స్వామీజీ ఇలా పడిపోయామండి అంతే ఇక్కడ కూడా అంతే మనకు రేపేం జరగబోతుందో తెలిస్తే మనం కలిపెట్టుకోం ఇక్కడ ఇవన్నీ చేసుకుని ఆ వల్ల పడిపోయి గిలగిలలాడిపోతున్నాం అంతే ఇక్కడ అదే అంటారు చాలా పక్షి ఏమోనండి వాడు అలాంటి వాడని తెలుసుంటే మా అమ్మాయిని ఇచ్చిండే వాళ్ళమే కాదల్లి తెలుసుంటే ఎందుకు ఆ జాలంలో వెళ్ళి ముడిపడతాం అసలు జీవితం అంటే నేను తెలియంది మనం ఊహించుకుంటూ మన జీవితాన్ని నిర్మించుకుంటూ పోతున్నాం ఆ నిర్మాణ క్రమంలో కుప్పగోలు పడిపోవచ్చు నిర్మాణం బాగా వెళ్ళచ్చు ఇదంతా ఒక స్కీమ్ ఇదంతొక స్కీమ్ మంచి భర్త రావచ్చు ఎక్సలెంట్ మంచి భార్య రావచ్చు ఎక్సలెంట్ సంతానం కలగవచ్చు ఎక్సలెంట్ కలగకపోవచ్చు వెరీ మచ్ ఎక్సలెంట్ ఎన్ని చూస్తే ఒకసారి ఇదంతా మనో వికల్పము మనస్సులో కలిగే సంకల్పము మనస్సులో కలిగే సంకల్పం నిజంగా కాదని ఒక్కసారి నాకు చెప్పండి పెళ్ళయిందనుకోండి ఈ రోజు నుండి ఈవిడ నీ భార్య ఇదిగో నువ్వు భర్త నువ్వు ఇతను నీ భర్త ఈ భర్త భార్య అనేది ఫిజికల్ గా ఎక్కడ రాయలేదు ఎవరినెత్త మీద సుబ్బమునుగుడు లేకపోతే అప్పలయ్య పెళ్ళం ఎక్కడ రాయలేదు ఎవరు రాశారా రాయలేదు ఎక్కడా మనస్సులో రిజిస్టర్ అయిందంతే వీడు నా భర్త ఆ వాడికి మనసులో రిజిస్టర్ ఇది నా భార్య అని కాబట్టి రిజిస్టర్ ఎక్కడైంది మనస్సులో రిజిస్టర్ ఆఫీసులో చేసిన ఏంటి ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఈ ఆఫీసులో రిజిస్టర్ అవ్వాలి బాగా చూడండి కాబట్టి మనస్సే సమస్తము జీవితం అంటే మనస్సు శరీరం కాదండి శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మ్యాటర్ ఇది అంతే బస్ చాక్లెట్కి ర్యాపర్ ఎలాగో ఈయనకంతే ఒక లడ్డు మనం ప్యాక్కున్నాం అనుకోండి ఒక వన్ కేజీ లడ్డు అడిగామనుకోండి స్వీట్ షాప్ లో వాడేం చేస్తారు అందమైన బాక్స్లో పెట్టి లోపల లడ్డులో పెట్టి నీట్ ప్యాక్ చేసి అందమైన ప్యాక్ ఏదైతే ఉందో ఇదనమాట దీనికి మళ్ళీ ప్యాక్ దీంట్లో ఉందండి అసలు రహస్య వాడేదంతా లోపల నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా లోపలే బయట ఈహీ లేదు इट आल को एव्रीथिंग प्लाव्रीथिंग प्रोग्रांगा जो मन बैठी स्ट्रेस बैठ दीद स्ट्रेन अवकं लो చాలా ఎక్సలెంట్ ప్రాసెస్ ఇది అందుకని ఆయన అంటారు జాల ఆ జాలంలో ఇరుక్కున్నటువంటి పక్షి ఎలాగైతే రోగిస్తుందో అలాగా అవుతూ ఉంటుంది మనస్సు మళ్లీ చూడండి మెల్లగా మనస్సుకి గాలి అందించామనుకోండి ఆ గాలి అందగానే అసలు మనం దాన్ని గమనించాం కదా ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా మనస్సుని ఒకసారి ప్రాణం దాన్ని మళ్ళీ ఆ విషయంలో ఫిక్స్ చేయండి అసలు ఎంత జాతగా జారుకుంటూ మెలిసండి మనస్సు నేను ఒకరింట్లో ఉన్నప్పుడు ఒక రెండు మూడు రోజులు ఉన్నాను వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడికి వాళ్ళమ్మ ఉదయం పాలది పట్టించింది వాడి పని ఏంటంటే చిన్నపిల్ల వాళ్ళకి ఏం తెలియదు అక్కడికి వెళ్ళి అదిలాగుతారు ఇక్కడికి వెళ్ళి ఇదిలాగుతారు మెల్లది ఇలాగ నడుక్కుని పిల్లుతాడు దీన్ని బట్టి లాగుతారు వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి కూర్చోకడ కదలకి ఎక్కడ అనింది ఈవెడ కదలొద్దని చెప్పి అలా వెళ్ళింది పని చేసుకుంటుంది నేను చూస్తున్నాను వీడేనంటే వాళ్ళమ్మను అలా చూశాడు మళ్ళీ చూశాడు మళ్ళీ కదిలాడు మళ్ళీ వీడు వాళ్ళమ్మని చూస్తూ కదులుతున్నాడు వాళ్ళ అమ్మ చూడగానే బాబాయ్ వాడికి ఇది రెండేళ్లకే వాడికి అర్థమైపోయింది ఎలా మాయలో పెట్టాలి మనిషిని నాకు కనిపి పవర్ఫుల్ మైండ్ ఎవడు ఏంట్రభావం వీడికి డిజైన్ చేసి పెట్టాడని వాళ్ళ అమ్మ చూసి బంగారు కొండ ఈ విడికేంటే వీడన్నీ లాగే కింద పడేసి ఉంపుకున్న తర్వాత చప్పుడు అవుతుంది అప్పుడు చూస్తాడు కొంపలంతా పరుగులు తీస్తుంది ఆవిడ అసలు అంత తెలివిగల్ల ఆ వ్యక్తినే చిన్న ఆ ఎలా మాయ చేయగలుగుతున్నాడండి మబ్బులో పెడుతున్నాడా లేదా అలాగనే మనం ఎంత ఎరుకతో మనస్సుని ప్రాణం బండించి దాని లాక్కొచ్చి మళ్లీ వస్తు మీద పెట్టినా మనకు కావాల్సిన దాని అలా తెలియకుండా జారుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది తెలియకుండానే వెళ్ళిపో మళ్ళీ ఇదేంటండి ఇప్పుడే కదండి దానా అలా పెట్టాను అప్పుడు వెళ్ళిపోయిందేండి నా అందుకనే కృష్ణుడు అంటాడు అర్జున యతో యతో నిశ్చరతి తతస్థతో నియం ఆత్మవశ్యం నయేత్ మనహా నువ్వు తీసుకొచ్చి పెడతావు పెట్టాననుకునే లోపల మళ్ళీ జారిపోతుంటుంది మళ్లీ పట్టుకొచ్చి పెడతావు మళ్లీ జారిపోతుంది మళ్లీ పట్టుకొచ్చి పెడతావు మళ్లీ జారిపోతుంది మళ్లీ పట్టుకొచ్చి పెడతావు మళ్లీ జారిపోతుంది ఇది మనసు యొక్క స్వభావం ఎందుకు తెలుసండి మనసుకు ఎందుకు ఆ శక్తిని తెలుసండి అసలు మనస్సుకి ఆ కదిలే శక్తే లేకపోతే ఈరోజు ఇంత అందమైన ప్రపంచం మనం తయారు చేసుకోలేం మనం కూడా ఆవులాగా చెట్టు బతకాలి ఓ చేమలాగా మట్టితోటి గూడి కట్టుకుని పుట్ట కట్టుకొని బ్రతకాలి మనకు కూడా ఆ మనస్సు అంత కదులుతూ ఉంది కనుకొని ఈరోజు ప్రపంచం కూడా అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంది గుర్తుపెట్టుకుంది మనస్సు అంత కదలికలు ఉంది కనుకనే ప్రపంచం ఎక్స్పాండ్ అయింది కాదా చూడండి ఈరోజు ఎంత మనం ఎన్నింటిని తయారు చేసుకుంటున్నాం మనం బికాస్ ఆ మైండ్ ఆ కదలిక ఉంది కదిలే శక్తి ఉంది కానీ అదేం చేస్తున్నానంటే అది కదిలితే పర్లేదు మనల్ని కూడా కదిపేస్తుంది అది వచ్చిన సమస్య